అంతే ఈ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అన్న ఒక సూత్రాన్ని వివరించడానికి ఏడు వందల డెబ్బై శ్లోకాలు బట్టి ఆ భగవద్గీతలో మొత్తం ఆధారమై ఉన్నటువంటి శ్లోకం ఏమిటయ్యా అంటే సాంఖ్యయోగంలోనే చెప్పేశారు అందుకే భగవాను నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన నువ్వు క్షరుడవు కాదు అక్షరుడవు కాదు పురుషోత్తముడు కూడా కాదు నువ్వు నువ్వెవరవయ్యా అచలోయం సనాతన ఇది గుర్తుపెట్టుకో నుంచు లేక ఉన్నటువంటి వాడు ఉన్నది ఉన్నట్లుగా ఉన్నవాడవు నీకు పేరు లేదు రూపం లేదు నామం లేదు స్థితి లేదు భేదం లేదు అవే భావం లేదు పురుషుడవు కాదు స్త్రీవి కాదు ఏ వాచకము లేదు సర్వనామం లేదు ఏమి దేవురా బాబు సర్వం లేదు శూన్యం కూడా లేదు ఉన్నది ఉన్నట్లుగా నున్నదేదో అదేది అది నీవు మళ్ళా నీ వంటానికి మళ్ళీ రెండో వాడు అది నీ వంటానికి లేదు అది నేనై ఉన్నాను అంటానికి కుదరదు ఎందుకని తత్వమసి మహావాక్యాన్ని తెలుగులో చెప్తే అది నీవై ఉన్నావు ఎందుకని అక్కడ గురువు శిష్యుడు ఇద్దరు ఉన్నారు ఉపదేశవాక్యం కాబట్టి మరి అది అనుభవానికి వచ్చేసింది అప్పుడేమైపోయాడు అయమాత్మా బ్రహ్మ సర్వం కలువిదం బ్రహ్మ నేహనాస్తి కించం నాస్తి నా కించనా రిజల్ట్ చివరికి చేరేటప్పటికి ఏమైపోయాడయ్యా నేను లేనివాడను నాహం నాస్తి నా కొద్దిగా కూడా లేనండి ఎంత వడ్ల మొన గెంజా అంతా వడ్ల గెంజా మొన అంతా కూడా లేను ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట వేదాంత స్పష్టంగా చెప్పేసింది నువ్వు నువ్వేంటి రిజల్ట్ని కూడా వాళ్లే డిక్లేర్ చేసేసే ఆత్మాతీతం కేవల ఆత్మ నువ్వెవరేవయ్యా ఆన్సర్ ఇచ్చేసారు వాళ్లే ఉపనిషత్తులలో ఇది ఈ ఆన్సర్స్ ని మనం అన్వయం చేసుకుని జీవించడం రావాలన్న నేను ఎవరంటే కింది స్థాయిలో మనోబుద్ధుల స్థాయిలో అన్వయం చేసుకోవాలి స్వరూపావస్థనే వాసనామ నవకాశ స్వరూప స్థితి అందు వాసనలో కదిలే లేదు అని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే వాసనాక్షయం అయితే కాని ఇదంతా జరగదంటున్నారు కదండి మరి నన్ను ఏం చేయమంటారండి ఇప్పుడు మానవులందరికీ వాసనాక్షయం అంటే ఎంత పెద్ద హిమాలయ పర్వతం కైలాస పర్వతం ఎత్తిన లెవెల్లో రావణాసురుడు కైలాస పర్వతం ఎత్తిన లెవెల్లో ఫీల్ అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు నువ్వు అలా ఎంతకాలం ఎత్తినా అది అయ్యే పని కాదు ఈ రావణాసురుడు ఈశ్వర దర్శనం కోసం ఏం చేశాడు నేను నా బలిమితో నా భక్తితో వీలు కాకపోతే బలిమితో కైలాస పర్వతాన్ని నా లంకకు పట్టుకెళ్తాన ఇట్లాంటి ఆలోచనలు అన్ని వస్తుంటాయి వాసన ప్రభావం వల్ల వాసన అంటే అర్థం అది కలిమి బలిమి నేను నీలో ప్రేరేపిస్తుంది అనమాట అది ఎప్పుడు కూడా భక్తితో ఈశ్వరుని దర్శించడం నీ హృదయంలో ఈశ్వరుని దర్శించడం సులభంగాని కైలాస పర్వతాన్ని లంకకు పట్టుకెళ్తాను పెకలించి పట్టుకెళ్తానంటే అర్థం ఉంది ఆ పైన పెద్ద ఆయన ఆయన ఏదో ఆనంద తాండవంలో ఉంటే ఈ కైలాసం కదిరించి ఏదో కదుతున్నట్టుగా ఉందిరాబాబు ఓ నొక్కు ఈ కైలాస పర్వతం కింద ఈ రావణాసురుడు కనిగిపోయాడు కాబట్టి మనలో వాసనా బల ప్రేరణ వచ్చినప్పుడల్లా మనలో అసుర లక్షణాలు వస్తాయి అన్నమాట అందుకని జాగ్రత్తగా నువ్వు స్వరూప జ్ఞాన నిష్టలో గనుక ఉంటే అసలు వాసనకు అవకాశమే లేదు వాసనకి బలమే లేదు అసలు వాసనకి బలమే ఉంటాయి అర్థం ఉంది ఏమైనా అదే నా లేకపోతే బ్రహ్మాండం అంత సృష్టి కాదు అది గాలి గాలి చేత ప్రేరితమయ్యేటటువంటి ప్రాణం ఉన్నంత సేపే కాసేపు అటు ఇటు కొట్టుకునేటటువంటి ప్రాణ దీపానికి సహాయం చేసే తైలం లాంటి ఇంత దానికి మనం ఏం చేసాం ఇప్పుడు నువ్వెళ్ళి దాంట్లో కూర్చొని దానికి కొండంత బలాన్ని చేకూర్చు నిన్నెవడీ కూర్చోమన్నాడు నువ్వు నీ స్థితిలో స్వస్థితిలో ఉంటే వాసనాక్షయం అదే అయిపోతుంది నువ్వు ఏం చేయక్కరేదాన్ని ఏమైనా చేస్తే వాసనాక్షయం ఎప్పటికీ అవను ఇది గుర్తుపెట్టుకోవాలి ఏమండి నేను దేహవాసనని పోగొట్టుకోవాలి శాస్త్రవాసాన్ని పోగొట్టుకోవాలి లోకవాసాన్ని పోగొట్టుకోవాలి ఏం చేయమంటారు ఏం చేసినా పోన్నచోటు ఉండు కదలక ఉండు స్వరూప జ్ఞాననిష్టలో ఉండు అన్నీ అవే పోతాయి నువ్వేమైనా చేస్తే చస్తే ఇది గుర్చిపెట్టుకోవాలి ఏమంటే మరి అయితే నేను గాఢ నిద్ర అసలు ఏమి చేయకుండా హాయిగా ఉంటున్నాను కదండి వాసనాక్ష ఏమవుతుందా అవడం లేదు నాయన చీకటి అనే తెర మళ్ళీ ఏమైపోతున్నాయి మేలుకోగానే అన్ని తెర ముందుకు వచ్చేస్తాను సినిమా మళ్ళా మామూలే ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అన్న స్థితి ఎందు నువ్వు స్థిరంగా గనక ఉంటే ఉంటే చాలంతే గుడిలో దేవుని వలె ఉంటే చాలంతే అన్నీ అవే పోతాయి సదా